ీ నమహరి ఓసి వేదాయో వేదేభ్యోిలం జగత్ నిర్మేతమహం మండే జాభ్రమణేశ్వర సాక్షాత్కృత్మీ సంక్ అదిపర్యబాసి ఇక్కడ ఒక ప్రతిపాదన చేస్తున్నారు ఆచార్యులు ఏమిటంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని వెళ్తారు శ్రవణం చేస్తారు శ్రవణం చేస్తే తెలుస్తుంది చెప్పి ఆయన ఏం చెప్తున్నాడో తెలుస్తూ ఉంటుంది కానీ దాని మీద సందేహం ఉంటుంది ఆయన అలా చెప్తున్నాడు అదే అలా అలా ఉండేటది అలాగా లోకల్లో అలా లేదు కదా మరి ఈయన ఇలా చెప్తున్నాడు లోకల్లో అయితే అలా లేదు అంటే ఇంకో స్వామి అలా మరో చోట అలా ఉన్నది మరి ఏమో ఇలా చెప్తున్నాడు ఏదబ్బా సందేహం ఉంటుంది ఆ సందేహ నివారణకి మీరు మననం చేయాలి శ్రవణం చేస్తే విషయునికి తెలిసింది మనమే చేస్తే సందేహం పోతుంది నన్ను ఒక ఆయన అడిగారు నేను ఎక్కడ ఫ్లారిడా వెళ్ళినప్పుడు ఏదో పాఠం చెప్పారు ఒక అతను అడిగారు మీరేమో వచ్చి అద్వైతం అని చెప్పేసి కొట్టి పోస్ట్ అద్వైతం ఉన్నప్పుడు మరి ఏది కాదని ఏం కావడానికి ముందు ఒక వన్ వీక్ ముందు ఒక ఆచార్య గారు పెద్ద పెద్ద నామాలు మీద ఒక స్వామీజీ వచ్చి అద్వైతం అంతా నాన్ సెన్స్ ద్వైతమే సత్యమని చెప్పి వెళ్ళారు ఇప్పుడు మేము దేన్ని కొట్టుకోవాలి అని అడిగాడు అంటే నేను నేను దాన్ని సమాధానం చెప్పాను మీరు ఆయన చెప్పింది పట్టుకోకూడదండి ఏం చెప్పింది పట్టుకోకూడదు మీకట్టూ ఆలోచించే సామర్థ్యం లేదా ఏమి ఆయన డాక్టర్ గారు మీరు వైద్య శాస్త్రంలో నిపుణులు కదా వైద్యంలో ఏదైనా సందేహం వస్తే మీరు ఏం చే సందేహం వస్తుంది కదా అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ గ్రంథములను జర్నల్స్ ను చదువుకుని దాంట్లో నిష్ణాతులైన ఇతర వైద్యులను సంప్రదించి మీ సందేహాన్ని నివారణ చేసుకుంటారు అలా చేసుకుంటారా లేదా ఆ డాక్టర్ గారు అలా చెప్పారు ఈ డాక్టర్ గారు ఇలా చెప్పారని డౌట్ లో ఉండిపోతారా అలా ఉండిపోరు కదా కాబట్టి ఆ స్వామి అలా స్వామి ఇలా ఇక్కడ కూడా మీకు అలా ఉండకూడదు ఇక్కడ కూడా సందేహ నివారణ అనేది మీ పూచీయే ఉంటుంది అదేదో స్వాములు పూచీ కాదు మీరు స్వాములకి దండాలు పెడతారు స్వాములు మీ తీరుస్తారు వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ గురూడమ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ మీకు సందేహం వచ్చినప్పుడు మీరే తీర్చుకోవాలి సందేహాన్ని సంప్రదించడం వరకు మంచిది దాంట్లో తప్పు లేదు అవసరం కూడా కానీ సందేహ నివారణ యొక్క బాధ్యత ఏమీదనే ఉంటుంది మీరు మనమే చేయాల్సి ఉంటుంది మనలో భాగంగా ఏదైనా ఒక చక్కని గ్రంథాన్ని పెరుగుతా లేదా మహాత్ముల్ని సంప్రదించుట విన్న దాని మననం చేసి సందేహ నివారణ చేసుకోవాలి అది సెకండ్ స్టేజ్ ఉంది అప్పుడు ఇంకో స్టేజ్ ఉంది నిదుర్ధ్యాసనము అని విపర్యము అని ఒకటి కలదు శ్రవణము మననము శ్రవణం చేసిన దాని మీద సంశయము దానికి మననము నివారణోపాయం సంశయం తర్వాత విపర్యము అని ఇంకోటి ఉంటుంది దానికి నివారణ నిదుర్ధ్యాసనం విపర్యమంటే విపించండి ఆత్మ ఆనంద స్వరూపము అని శాస్త్రం చెప్పిందనుకోండి మీకు మీ స్వరూపంలో దుఃఖం అనుభవానికి వస్తుంది మరి విపర్యమైంది కదా ఆపోజిట్ ఏంది కదా మరి ఆత్మ ఆనంద స్వరూపం అయితే ఇదే కదా కర్మ దుఃఖానుభవానికి వస్తుంది ఏంటి అది విపర్య శాస్త్రము ఆత్మ అకర్త అని చెప్తుంది మీకేమో నేనే కర్త చేసుకున్నాను అనే కర్తృత్వము నీకు అనుభవానికి వస్తుంది దాన్ని ఏమంటారు విపర్యము ఆత్మకర్తనా కాదా అంటే సంశయము ఆత్మకర్త నేనే చేస్తున్నాను ఆత్మంటే నేను అర్థం నేనే చేస్తున్నాను నేనే కర్తను అని మీకు నిశ్చయంగా ఉన్నట్లయితే అలాంటి భావన కలుగుతూ ఉన్నట్లయితే దాన్ని విపర్యము అని ఈ విపర్యమును పోగొట్టుకున్నట్లు అంటే నిజిధ్యాసనము ద్వారా మీరు విపర్యమును పోగొట్టుకున్న వలేము అంటే ముందు శ్రవణం చేసి ఆత్మవస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకుని శ్రవణం ద్వారా తర్వాత మనమే చేసి ఆ తెలుసుకున్న దానిలో సంశయములను తొలగించుకుని ఆ తర్వాత చేసి అంటే నిధ్యాసనం అనే మాట వేదాంతంలో మాత్రమే పొసదు మిగతా చోట్ల పొసగలు ఇప్పుడు మకర కుండలములు కిరీటము అవుభ మాణిత్యము నాదము భుజములు అంగటములు ఆభరణములు కలిగిన శ్రీ మహావిష్ణువును ధ్యానించుడు అని చెప్పారనుకోండి దాంట్లో సంశయానికి తాజేముంది ఆయన ఆయన మకర కుండలములు పెట్టుకుంటాడా పెట్టుకోడా అని డౌట్ ఉంటుందా డౌట్ ఉండదు డౌట్ ఎక్కడ ఉంటుంది తెలుసుకునే దాని విషయంలో డౌట్ ఉంటుంది నమ్మేదాని విషయంలో డౌట్ ఉండదు విశ్వాసంలో సందేహం ఉండదు జ్ఞానంలోనే సందేహం ఆయన మకర కుండలాలు పెట్టుకుంటాడే సారా అని అడిగారు అనుకోండి ఏడు అలా మాట్లాడతారు తప్పంలో పెట్టుకుంటాడు ఆయన అవకాశం ఉంది జ్ఞానం విషయంలోనే డౌటం ఆత్మ అకర్త అన్నారు అనుకోండి ఆత్మ కర్త అని అనిపిస్తోంది మీరు అకర్త అనుకున్నారు అది ఎలాగండి అని డౌటం డౌట్ తెలుసుకుంటారు కాబట్టి మీకు మతంలో శ్రవణమే ఉంటుంది మననము నిజిధ్యాసనము ఉండవు శ్రవణంతో సరి పురాణం శ్రవణం చేసేస్తూ ఉండడం ఇంకా మనంలో నిధ్యాసనము లేవు అది మరి అదే ఆశ్చర్యకరమైన విషయం మా ఊళ్ళో మా చిన్నప్పుడు గ్రామంలో పండిత గ్రామం మంచి విద్వాంసులు అందరూ ఒక సంపన్న గ్రహస్థుడు అప్పట్లో సంపద అంటే ల్యాండ్ ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఉంటే సంపద నుండి ల్యాండ్ ప్రాపర్టీ ఉండదు ఇప్పుడు ఎకానమీ ఎలా ఉండేది విలేజ్ ఎకానమీ ఈ ల్యాండెడ్ ప్రాపర్టీ అంటే అంటే భూస్వాములు చాలా సంపన్నులుగా ఉండేవారు అలాంటి భూస్వాము ఒక ఆయన ప్రతి సంవత్సరం రామాయణం పురాణం జరిపించేవారు ప్రతి ప్రతి మొత్తం రామాయణం అంటారు అంటే పాగమినాడు మొదలుపెట్టి నవమి నాటితో ఫినిష్ చేసేయాలి ఆఖరి అందరికీ సంతర్పణ భోజనం మొత్తం రామాయణం అంటారు పొద్దున్న ఒక శేషను మధ్యాహ్నం ఒకప్పుడు రాత్రి ఒక్కొక్క సెషన్ రోజుకి మూడు సెషన్స్ ఉండేవి ఒకప్పుడే కాదు రోజు ఉండేది హరికన్ లాంటారు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు హరికెన్ లాంటప్పుడు చెప్పేవారు పెట్రోల్ మార్క్స్ రేట్ పెట్టేవారు అంటే బాగా సంపన్నులు అన్నమాట మీరు ఎప్పుడైనా పెట్రోల్ రేట్ చూడాలనుకుంటే ఆ సంపన్నులు ఏర్పాటు ప్రోగ్రామ్ గురించి చూడొచ్చు అక్కడ మీకు బాల్యం యొక్క జలక్కలు ఒకటి రోజు తీసుకుంటుంది రామాయణం నేను చాలా శ్రద్ధగా విలుస్తూ ఉంది ఎందుకు మీరు ఏమని ఒక్కో కం సుమా నేను ఎలా అని చెప్తున్నానని ఎందుకు ఆ శ్లోకం చదువుతుంటే తెలుస్తూ ఉంది సంస్కృతం అంటే తెలుగు తెలుగుకి సంస్కృతానికి తేడా ఏమైంది తప్ప స్వాధ్యాయం జరగటం తప్ప శ్రీవాంబరం అని చదువుతాడు వాళ్ళు తెలిసిపోతా ఉంటాడు చదువుతుంటాడు తప్పు చదువుతుంది ఎవరికి తప్పు చదువుతున్నాడు నేనేమో వెంటకారం కూడా చేసేవాళ్ళం కాబట్టి ఆ ఉత్సాహం అలా ఉండేది వినేసేవాడు చెప్పినది ఏంటంటే ఆ గృహస్థ ఆ ఆయన కొడుకు వీళ్ళిద్దరూ కోర్టులో కేసులు ల్యాండ్ కేసులు యుద్ధం చేసుకుంటూ రామాయణానికి దానికోసం ఏమన్నా పోదుకుందా కొన్ని దశరథుడు రాముడిని ప్రేమించినట్టుగా ఆయన కొడుకుని ప్రేమించచ్చు కదా రాముడు తండ్రిని ప్రేమించినట్టుగా కొడుకు అలా ఉండొచ్చు కదా ఈ తండ్రి దశరథుడిలాగా ఉండడు ఆ కొడుకు రాముడిలాగా ఉండడు ప్రతి సంవత్సరం రామాయణం పారాయణం అయిపోతూ ఉంటుంది ఈ మతం అంటే అవలా ఉంటుంది విశ్వాసం అనేది అలా ఉంటుంది నమ్మకం అనేది అలా ఉంటుంది ఇంకేతనే నమ్మకము బుద్ధిది అని మాత్రం ఇంకా మీరేది బృద్ధి నమ్మకము అని విశేషణం పెట్టక్కర్లేదు దాన్ని అది జ్ఞానం అలా కాదుగా మీరు సందేహ నివారణ చేసుకోవాలి దానికి ఆపోజిట్ అనుభవం మీరు కలుగుతుంటే ఏపీ ఎలాంటి అనుభవం కలుగుతోంది అని మీరు దాన్ని పరిశీలించాలి ఇప్పుడు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ చేస్తారు సాధారణంగా మూడు రోజుల కోర్సు అంటే రెండో రోజు సాయంకాలానికి మీకు తగ్గాలి కోర్సు పూర్తి చేయడం కోసం మూడో రోజులు అంద చేసుకుంటాం రెండో రోజులు కూడా తగ్గలేదు అనుకోండి వెంటనే డాక్టర్ వ్యాప్తిని కోర్స్ చేయాలి ఏమన్నా ఇది తగ్గట్లేదు అంటే అప్పుడు వెంటనే ఆ యాంటీబయాటిక్ సరితని ఆయన ముందు మార్చే అవకాశం ఉంది ఈ జ్ఞానం అలాంటిది ఈ అనుభవంలోకి రావాలి ఏమంటే ఆత్మ ఆనందము ఆనందఘనము అని మీరు అన్నారు కదా నాకల్లా అనుభవానికి రావటం లేదు ఎందువల్ల అని మీరు ప్రశ్న వేదనస్తవచ్చు ప్రశ్న అంటే ప్రశ్న నా అభిప్రాయం కాదు మీలో ప్రశ్న వేసుకోవాలి మనకి ఇలా అనుభవానికి రావటం లేదు మననం చేశాము సందేహం తొలగినది శ్రవణం చేశాము విషయము తెలిసినది కానీ అనుభవంలోకి అది రావటం లేదు వీరికి ఈ మధ్యన హిందీలో కూడా ఒక పదప్రయోగం చేస్తున్నారు గలా నహే ఒక తా హుడు పైగా ఒకప్పుడు కోపం కూడా ఏంటండి ఆత్మ ఆనందం అని మీరంటారు మాకేమో దుఃఖంతో మేము సతమతం అవుతుంటే దుఃఖంతో సతమతం అవుతున్నప్పుడు ఆత్మ ఆనందము అంటే ఒళ్ళు మండిపోతుంది ఆత్మహీతు ఇది ఎలాగా అని ఒక ప్రశ్న దాన్ని విపర్యము అని ఈ విపర్యము యొక్క పీడ మీకు ఉండరాదు అప్పుడు మీకు ఆత్మస్వరూపం తెలిసినట్టు లెక్క అదే ఆయన చెప్తున్నారు సాక్షాత్కృతాత్మీ సమ్యగ విపర్య బాధిత కామాయ శరీరమనుసంజరే అదుపర్యి కారీరం అనుసంజే చక్క సాక్షాత్మ ఆత్మ ఆత్మజ్ఞానము గలవాడై అవిపర్యబాసి విపర్యము యొక్క పేడ లేనివాడు అంతైందండి అంటే ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు శ్రవణం చేసి సమ్యకన్నం చేత మననం చేసి సందేహ నివారణ చేసుకుని నిదిధ్యాసన చేసి విపర్యము ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా తొలగించుకున్నాడు ఆ విపర్యము యొక్క పీడ బాధ అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఈ మందుతో నీ వ్యాధి తగ్గిపోతుంది తగ్గి తీరును అని నాకేమో తగ్గటం లేదు అది ఆ తేడ కాదు వ్యాధి పీడ కంటేది ఎప్పుడూ ఉపయోగం మందు మగ్గులేదు మనం వ్యాధి ప్రారంభాన్ని అనుభవిస్తున్నాం తప్పదు అని దాన్ని ఒకటి ఈ వ్యాధి తగ్గిపోతుంది అని మందు వేసుకుంటూ శ్రద్ధగా అప్పుడు తగ్గకుండా సఫలైతో ఆ పేడ కాబట్టి ఆత్మ అసంగము అని తెలుసుకుని ఆసక్తి దోషం వల్ల బాధపడుతుంటే మన ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కడ ప్రారంభమైంది చాలా కష్టం అనిపిస్తుంది మనం ఈ వేదాంతం ఎందుకు ఉపయోగిస్తున్నట్టు దీని వల్ల ఏ ఉపకారం ఉన్నట్టు లేదే కనిపిస్తుంది ఎలాగంటే ఎవరో డాక్టర్ వెళ్ళి మందు సేవిస్తూ ఉంటారు అది అలా ఉండదు మరి భవరోగానికి మందు కదా ఆత్మజ్ఞానము భవరోగానికి మందు మందు వేసుకుంటుందంటే మరి గవరోగం తగ్గాలి తగ్గిపోతే మేడం మీరు ఆలోచించండి మీరు వేదాంత క్లాసుకి రాక రాక ముందు మీ జీవన శైలి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మార్పు వచ్చిందా లేదా వచ్చింది క్రమంగా సరళంగా బలాత్కారము లేకుండా స్మూడ్ గా మార్పు వచ్చిందా లేదా ఏ మార్పు లేకుంటే వేదాంత క్లాస్ అర్వకుండా కదా తర్వాత ఇంకోటి నేను ఇంకొక ప్రశ్న కూడా వేసుకోవచ్చు నేను వేదాంత క్లాసుకి వెళ్లకుంటే నా పరిస్థితి ఎలా ఉండేది ప్రశ్న వేసుకోవచ్చు మీ ఆర్థిక పరిస్థితి గురించి నేను చెప్పట్లా జీవన శైలి జీవన పద్ధతి ఎలా ఉండేది కలుపుకుంటే భైనస్ అవి ఒకవేళ వేదాంతానికి వచ్చాం కాబట్టి బతికిపోయాము ఒకవేళ వేదాంత క్లాస్కి వెళ్ళి ఉండకపోతే సంసార భారము కింద పడి నలిగి కష్టపడి ఉండే వాళ్ళను ఈ వేదాంత క్లాసుకు వెళ్తున్నాం కాబట్టి ఈ సంసారాన్ని కొంతమందికైనా మనం నిర్వహించదలుగుతున్నాము అనే అనుభవం మీకు కలిగిందా లేదా కలుగుతుందా లేదా అంటే వేదాంతం మీకు ఉపయోగించిందని అర్థం కాబట్టి మందు వేసుకుంటుంటే ఎంతో కొంత లాభం కలగాలి కదా ఒక ఆయన్ని ఆయన అనారోగ్యంగా ఉంటే వెళ్ళాను అసలే పలకరించి అంతా ఇంత తర్వాత మందు వేసుకుంటున్నారంటే వేసుకుంటున్నాను ఓ మంచిది కానీ హోమియోపతి మందు వేసుకుంటుంది ఆయన పరిస్థితి ఏం బాగుండేది మందు వేసుకుంటున్నా కూడా మొత్తం పరిస్థితి అలా ఉండేమో నేను అనుకుంటున్నాను ఆయన హోమియోపతి వేసుకుంటున్నాను అప్పుడు నేను ఎనిమిది రోజుల నుంచి వేసుకుంటున్నాను అడిగా ఏడు ఆయన కొడుకు పక్కనే ఉన్నట్టు నేను కొడుకు దిక్కి చూడండి ఈయనకు వచ్చిన అనారోగ్యము ఇట్ క్యాన్ యూ క్యూర్డ్ వెరీ ఈజీ ఇట్ ఈ కండి అసలు ఇన్ఫెక్షన్ యాంటై వైరల్ డ్రగ్స్ మంచి వచ్చే మార్కెట్లో హోమియోపతిలో వాళ్ళు ఏదో ఆలోచిస్తారు వాళ్ళు ఏదో ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి భాష పన్నెండు లవనాలను ఏదో ఈ వైరల్ అనే మాట ఉండదు హోమియోపతిలో ఆయనకు వచ్చిన ఇన్ఫెక్షన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్ అది తెలుస్తుంది ఇది ఎవిడెన్స్ బేస్ లేదు అది నాకే తెలుస్తోంది నాకు వైద్యులతో తెలియకపోయినా కూడా నాకే అర్థం అవుతోంది హోమ్ యోజేస్తున్నారు ఏమిటైనా వై మంచి టెన్షన్ అలో ప్రతి డాక్టర్ అలా చేయడా చేయండి కానీ అప్పటికప్పుడు హోమ్ చేసేదాన్ని హోమ్ చేస్తే మంచి డాక్టర్ ఒకటి ఇక్కడ ఆయన పేడో గు ఇంట్రెస్టింగ్ జస్టరాజు ఎవరో మంచి డాక్టర్ ఒక యశ్వంతరావు యశ్వంతరావు గారిని మంచి డాక్టర్ ఫిజిషియన్ ఆ రోజు మేము ఎక్కువ ఆ దృష్టి రావడానికి ఆయన వెంటనే యాంటీవైరల్ అదే యాంటీబయాటిక్ ఏదో ముందు ఇచ్చేసారు మూడు రోజుల్లో తగ్గిపోయింది కాబట్టి జ్ఞానం అలా ఉండుతుంది జ్ఞానానికి సంబంధించిన విషయం అది పోవాలి పోకుండా అలానే కొట్టుకుని వెళ్ళకపోయితే మీరు మొన్నే యోచుకున్నచ్చు అది మందు కాదనమాట కాబట్టి విపత్తి ఉన్నమా కాబట్టి ఒకడు శ్రవణం చేశాడు ఓ ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకున్నాడు పూర్ణం ఏంటి పూర్ణం కాదేమో పరమాత్మ కదా పూర్ణము మనం పూర్ణతాము అని మనం చేశాడు ఇక రామ చేస్తే మహాత్మ యొక్క బోధానికి చదివాడు విన్నాడు దాంతో కరెక్టే అలవాట్ని బట్టి అజ్ఞానం చేత నేను ఆ పూర్ణ ఉండను అని వీళ్ళ అలవాటు కూడా ఉన్నాడు తప్ప వాస్తవానికి తన స్వరూపాన్ని తాను కనుక అన్వేషించినట్లయితే తన పూర్ణత్వం అనేది తెలుసుకునే ఉంటుంది అని తెలుసుకుంటాడు సందేహం పోయి కానీ జీవితానుభవంలో ఇంకా పూర్ణత్వం అనుభవానికి రావడం లేదు అప్పుడు నిధ్యాసమే చేయాల్సి ఉంటుంది మెడిటేషన్ డైరెక్ట్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది చేసేటట్లయితే తన పూర్ణత్వము ఎస్ అనే అనుభవానికి వస్తుంది ఓకే పౌర్ణత్వము అనుభవానికి వస్తుంది ఆ కోల్ని అనుభవానికి తెచ్చుకున్న వాడు వారికి కోరికలు ఏమైనా ఉంటాయా ఉండవు కోరికలు లేకపోతే సంసార దుఃఖం ఏదైనా ఉంటుందా ఈ సౌండ్ని ఏమైనా తగ్గించే ఉపాయ విషయం ఎంత తేడా వచ్చిందా ఉండదు కాబట్టి ఆత్మస్వరూపము ఏ కొంచెం పొడ పొడ అంటారు పాప ఉందండి పొడగంటిని పొడగంటి ఎక్కడ పొడగన్నాడు దేవాలయానికి వేళ దూరం నుంచి పొడగన్నాడా ఎక్కడ పొడగన్నాడు జ్ఞానంలో పొడగలుగుతా జ్ఞానంలో నీ చేతను అనుభవం మీకు అనుభవానికి వచ్చిన దేవుడు మీ లోపల ఉంటాడా మేము ఉంటాడా మీ లోపల మీ లోపల ఉన్న దేవుడి కంటే మీరు భిన్నంగా ఉంటారా ఆ దేవుడు కలిసిపోయి ఉంటారా కలిసిపోయి అసలైన భక్తి అది దాన్ని పొడగనుక పొడ కూడా ఇంగ్లీష్ లో ఇంటిమేషన్ అని ఇంటిమేషన్ కొడ అన్నదానికి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో చెప్పడం కూడా కష్టం అదంత సరళం కాదు కాబట్టి ఆ పరమాత్మను తన స్వరూపంగా తెలుసుకున్నవాడు ఆ పూర్ణాత్మము యొక్క అనుభవం గలవాడు మరికి కోరికలు ఉంటాయా కోరికలు పెట్టుకుని బెండ పెట్టుకుని ఆ కోరికలు తీర్చుకోవటం కోసం సతమతం అవుతూ అలా ఉంటాడా అలా ఎన్నికీ ఉండదు అదే శ్లోకం అటువంటి వాడు దేనిని ఇచ్చి కత్యాదేని యొక్క కామాయ భోగము కొరకు శరీరము శరీరమును అనుసంచి దుఃఖమును కలిగించును అంటే అర్థం మీకు ఏదైనా కామన్ కోరిక పుట్టింది అంటే వెల్త్ అనే మీ మనస్సులో ఒక స్ట్రెస్ బయలుదేరి స్ట్రెస్ నిర్మాణం అయిపోయింది అంచనే ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ఇన్స్ట్రుమెంట్ మీకు పెట్టుకోండి పెట్టుకున్నారనుకోండి పెట్టుకోవాలి కొద్ది వయసు వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ కొంచెం కంట్రోల్లో ఉండాలండి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అది వ్యాధి అని అనిపించదు జ్వరం వస్తే వ్యాధి అని అనిపిస్తుంది బ్లడ్ ప్రెషర్ వ్యాధి అని ఇవ్వడం అది వ్యాధికి వ్యాధి లక్షణం దానికి కనపడదు సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ చాలా డేంజర్ బట్టి బ్ల ప్రెషర్ మీరు మిషన్ పెట్టుకున్న దాన్ని దాని గురించి చెందిన కొట్టు తెలుసుకున్నారనుకోండి సపోజ్ మీరు ఆలోచించండి మీరు జైబులో ఒక లక్ష రూపాయలు పెట్టుకుని ఆ జ్యువెలర్ షాప్ కు వెళ్ళారనుకోండి నెక్లెస్ కొండ భార్యాభర్త జ్యువెలర్ షాప్ కి నెక్లెస్ కొనడానికి ఆ లోపల ఆ నెక్లెస్ ని చూస్తూ వాటిని పరిశీలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తెలిసినప్పుడు అవ్వలేదు బ్లడ్ ప్రెషర్ కనుక మీరు మెషర్ చేస్తే ట్వంటీ పాయింట్స్ ఎక్కువ ఎందుకంటే మీకు కోరిక పుట్టినప్పుడు ఖరీదైన కోరిక కదా చిన్న దిశంత కోరిక ఖరీదైన కోరిక ఆ కోరిక పుట్టగానే బ్లడ్ ప్రెషర్ నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేసుకున్నా పెద్ద జామకాయలో ఉమ్మకాన్ని కొట్టుకుంటారు పెద్దలు పెద్ద జామకాయ ఉంటుంది నా ముందు సీట్లో ఒక అమ్మగారు కూర్చున్నారు సామాన్య గృహస్థులు అయి ఉంటారు ఓ పిల్లాడే అతని కూడా అమ్మాయి అమకాయ అమ్మాయి గమకాయని చెప్పేసేసి వాళ్ళని వాడు 10 రూపాయలకి రోజు పది రూపాయలకి రోజు అంటున్నాడు అంటే ఐదు రూపాయలకు ఒకటి ఖరీదు ఐదు రూపాయలు అంటే చదువు వేసుకోవాలి ఆ రోజుల్లో ఆయన ఆ మాట విని వాడిని వాడిని ఎవరు ఒక్కీ కూర్చోబెట్టేసుకుని అలా ఉండిపో వాడు ఎక్స్టేట్ అయిపోతుంది అన్నయ్య ఒక అప్పుడు నేనేం చేశానంటే పది రూపాయలకైతే వాడికి ఇచ్చా రోజుకాయలు ఇచ్చాడు ఒక ఆయన వాడికి ఇచ్చా వాడు అందుకుని మహానందంతో తీసుకున్నాను ఆ టైంలో కనుక వారి బ్లడ్ ప్రెషర్ చూస్తుంటే పైకి ఉంటుంది తర్వాత మీకు ఏదైనా భయం వచ్చింది అనుకోండి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది అసలు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ చూపించుకోవటానికి వెళ్ళినప్పుడు లోపల చిన్న భయం ఉంటుంది ఏమైనా ఏమిటో ఈ ప్రెషర్ ఉండాల్సిందని కానీ ఎక్కువ ఉంటుందేమో అని భయం ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చూపిస్తుంది దీనికి వైట్ కోట్ ఎఫెక్ట్ అని పేరు అంటే డాక్టర్ గారు వైట్ కోట్ వేసుకుని ఉంటాడు ఆ వైట్ కోట్ మీరు చూసినప్పటికీ మీకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఒకరు తిన్నం పోయి అనుకుంటారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సింపుల్ పాయింట్ మనస్సులో కామన కోరిక ప్రవేశిస్తూనే స్ట్రెస్ నిర్మాణం అయిపోతుంది దానికి ప్రూఫ్ ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ టెస్ట్ ఏ కోరికలు లేవనుకోండి మీకు బ్లడ్ ప్రెషర్ ఉండదు మీకు ఫిజికల్ ఎఫెక్ట్ చెప్తున్నా ఏ కోరికలు లేకుంటే బ్లడ్ ప్రెషర్ ఉండదు ఈ శరీరాన్ని కోరికల వెంబడ పలుగులు తీసి తీసి ఇట్లా చేస్తడా శరీరాన్ని హింస పెడతాడా పెట్టడం శరీరం అలా విశ్రాంతిగా ఉండిపోతుంది మనస్సు కూడా విశ్రాంతిగా ఉండిపోతుంది వాడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటారు శ్లోకం తెలిసిందండి మంచి శ్లోకం సమ్యక్ చక్కగా సాక్షాత్కృతాత్మధి సాక్షాత్కరించబడిన ఆత్మ జ్ఞానము అవిపర్యబాధిత విపర్యము యొక్క పీడవాడై దేని కోరుతున్నవాడై అనగా దేనిని కోరనివాడై అని అది రెటరికల్ క్వశ్చన్ అది కశా దేని యొక్క భోగము కొరకు అంటే ఏ భోగము అక్కడ అర్థం ప్రశ్న అది ఓకే శరీరం దేహమును అనుసంధలే పేడను కలిగించును అనగా ఏమిని కోరనివాడు ఏ భోగమును కోరనివాడు శరీరమునకు పేడను కలిగించని సాక్షాత్మీ సమ్యవిపర్య బాధిక్షం కమాయ శరీరమను సంవే జగన్మిత్మీ భావా ఆక్షిప్తౌ కామ్యకాముకౌ తయోర భావే సంతాప కామ్యేస్నేహదీప చూడండి మీరు సంసార బంధంలో ఉన్నాను అని ముందు మీరు స్వీకరించాల్సి ఉంటుంది టెక్నాలజీ చేయాల్సి ఉంటుంది నేను సంసార బంధములో ఉన్నాను ఎందుకంటే అలా ఎన్ని టెక్నాలజీ చేయాల్సి వస్తుందంటే జనులు ఆ రకమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు శ్రీరామకృష్ణ వారు దృష్టి అంత చెప్పేవారు ఈ చేపలు అమ్ముకునే ఉంటారు చూసారా ఆ చేపల కమ్ముకి అలవాటు పడిపోయి అలాగే సంసారాలు ఎలా ఉంటారంటే పొగలు దెగలాడుకోవడం పొందేలు దెబ్బలాడుకోవడం సాయంకాలం మళ్ళీ కలుసుకుంటాడు ఓ గంట దెబ్బలాడుకోవడం ఇంకో గంట కలిసి ఉంటాడు ఇలాగే మొత్తం బతుకంతా మళ్ళీ ఒకప్పుడు భార్య భర్త ఎవరు అడుగుతూ ఉండడం కలుసుకుంటాం ఎవరు అడుగుతూ అలాగే అలాగే జీవితం తాలన్నీ కలిపిస్తారు ఇదే టాపిక్ మీద ఒక కవి కాంతం కథలు అని ఒకసం అవకాశం ఆ కవి ఎవరో నాకు గుర్తు లేదు ఇస్తారు ఆయన మంచి కవి లక్ష్మీకాంతంగా ఆయన పేరు ఏదో ఉంది చిలక భక్తి లక్ష్మీ ఆ కేటగిరీకి చెందిన కవి ఆయన వేరు ఆయన కేటగిరీకి చెందిన కవి అంటున్నా ఆ సమకాలికుడు కాంతం కథలు అని రాశాయి కాంతం అంటే ఆయన భార్య పేరు కల్పితగా కల్పితమైన నామే సో ఆ నాయకుడు ఆయన భార్య కాంతం వాళ్ళిద్దరు ఎప్పుడు చీపించాలనుకుంటాం మళ్ళీ కలుసుకుంటాం అంటే ఆ కథలు నేను జరిగేది అది ఆ సాహిత్యం అలా చిన్న కట్టు సాహిత్యం అది ఎలా వచ్చిందంటే అది మానవ జీవితానికి దర్పణం అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని చాలా సెన్సిటివ్ గా అబ్జర్వ్ చేయడం నేను గమనించాను నేను అలా అవి చేశానని చాలా మంది శ్రీరామకృష్ణుడు వారు మానవ జీవితాన్ని అది చిన్న విషయాలను కూడా సునిశ్చితంగా పరిశీలించేవారు సో నేను ఎవరి పుష్ాంతాలు చెప్తే అమెరికాలో అక్కడ విద్యార్థులు ఉన్నారు నేను ఆ జీవితాన్ని చూసిన విధానం మాకు చాలా నచ్చిందండి అని వాళ్ళు ప్రశంసలు చేశారు నేను వచ్చిన ఒక సర్వేముడిని కలిశాను ఆయన చిన్న కథల పుస్తకం తీసుకొచ్చి నాకు ఇచ్చే నేను చదివాను అది అతని దాని మీద ఎప్పుడైనా రండి ఆ కథల పుస్తకం తీసుకొచ్చి రండి దాని మీద నేను ఒక సాహిత్య విమర్శ చేస్తాను నేను కది కాదు విమర్శకుండదు సాహిత్య విమర్శ నాకు పుట్టు చేతనం తప్ప కవిత్వం నేను పుస్తకం చదివిన నేను దాని నేను సాహిత్య విమర్శ చేస్తూ మాట్లాడతాను నేను దయచేసి రండి నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన వస్తానంటే ఇక్కడ మీకు ఆ పుస్తకాన్ని మీకు అందరికీ అధ్యయనం చేస్తాను సో దాంట్లో ఆయన ఏం చేశారంటే ఏ విషయాలనైతే నేను ప్రసంగంలో చెప్తే వచ్చానో ఏదో ఈ విని రాసేడా ఈ విని రాసింద రాసిందేం కాదు ఆయన ఇండిపెండెంట్ గా రాసుకున్నారు ఆయన ఇవి విని రాసేడా నేను ఆవు పూజ గురించి ప్రసంగంలో చెప్పాను ఆవుకి పూజ పేరు పెట్టి కుంకం పెడతారు ఆ కుంకం కడులో ఆవు చాలా దుఃఖాన్ని పొందుతుంది ఆవులు మా ఇంట్లో అడుగు పెట్టాలని పేరు పెట్టి మీరు మార్పుల్ ఫ్లోర్ మీద ఆవుని తీసుకొస్తారు మార్పుల్ ఫ్లోర్ మీదకి లేకపోతే గచ్చు గచ్చేవాడు మార్పుల్ ఫ్లోర్ దాకా అక్కడ మెట్లెక్కించి ఆవుని చూడని మీరు లోపలికి తీసుకురావటం ద్వారా మీరు మహాపాపం చేసుకున్నారు అది కానీ దారి పడిపోయి దానికి ఆ కాళ్ళు నొప్పి పెట్టినా దిరిగినా మీరు నరకానికి వెళ్తారు డైరెక్ట్ గా అంత హాని అంత హింస మీరు చేయటానికి వీలు లేదు చాలా తప్పు ఇది ఇదంతా కూడా మీరు గోప్రీయ గోమాత గో గోగులో సకల దేవతలు ఉంటాయి ముఖం వధిష్టం ఉంటాడు కుడి వద్ద శివుడు ఉంటాడు అని ఇలాంటి పురాణంగా చూపెట్టుకుని మీరు చాలా తప్పు చేస్తున్నారు నేను చెప్పాను కదా చాలా సార్లు చెప్పాను దీని మీద ఒక అక్షరా చేయాలి సత్య అయిన పుష్కర స్నానం మీద ఇంకో కథ రాశాడు పుష్కర స్నానం పేరుతోటి జనాలు ఎలాగైతే అవకతవద్గా ప్రవర్తిస్తారో దాని మీద ఒక కథ రాశాడు నేను ఆయన్ని నేను ఏనుగోలు ఒక కథ రాయండి దాని మీద రిక్వెస్ట్ చేద్దామని కూడా నేను కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మానవ జీవితం యొక్క ఒక సమగ్రమైన అవగాహన మనకు ఉండాలి అంతేగాని ఇక్కడో ముక్క అక్కడో ముక్క చిన్న చిన్న పాక్స్ కింద జీవితాన్ని ముక్కల కింద విడగొట్టుకుని అలాగా వాటికి పరిష్కారాలను వెతుక్కుంటూ అలా బ్రతకటం వల్ల జీవితం వ్యర్థం అయిపోతుంది ఆ కలిగి దొరకవు ఇప్పుడు మీకు మీకంటే మీ ఇక్కడ ఉన్నవాళ్ళు నా అభిప్రాయం కాదు ఒక అతనికి భార్యతో సంతానంతో విరోధం ఉందనుకోండి అంటే అది భార్య తప్పు సంతానం కొట్టి పారేయచ్చు అలా చేయకూడదు అసలు ఈ విరోధములకు మనం ఎటువంటి విరోధములే పడ్డాము అని అసలు ఇతరులతో విరోధములకు హేతు ఏదైతుంది మొత్తం వ్యాధి యొక్క మూల కారణంలోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఓ యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి ఈ మధ్యన ఇంట్లో వాళ్ళతో నాకు కలహాలు వస్తున్నాయండే ఇంకేమంటానండి అని చెప్తే అవును ఆయన ఇంకా కాగితం చూసిన వెంటనే ఉంటాడు అవును మరి వచ్చి ఇంట్లో వాళ్ళతో కలహం వచ్చి ఎందుకంటే చాటి చూస్తే చచ్చిపోతోంది శుక్రుడేమో పుతుడి రోజు వంకరు మరి కలహం కాకపోతే ఇంకేముంటుంది అని చెప్తాడు మరి దీనికి పరిష్కారం ఏంటంటే రూబీ పెట్టిన ఉందరము పెట్టుకోండి కానీ పరిష్కారం అందిస్తారు పక్కనే రూబీ అన్ని వాళ్ళు షాపు పక్కనే ఉంటుంది మీరు ఆ షాపు వంటి మీరుకి లక్కి అలాంటి పరిష్కారాలని అసలు పట్టుకోకూడదు ఆ పరిష్కారము మీకు తాత్కాలికంగా సమస్య పరిష్కారం అనేది కానీ కాదు ఒకవేళ అయ్యుండే అనుకోండి కాకతానీయంగా పరిష్కారమైనా మళ్ళీ ఇంకోటి వస్తుంది మీరు అసలు మూలంలోకి వెళ్ళి మూలంలో ఉన్నటువంటి దోషాన్ని మీరు పట్టుకోవాలి వ్యక్తికి భార్యలో విరోధం ఎందుకు వస్తుందో సార్ చెప్పండి కదా భార్య నుండి మీరు ఏదో అపేక్షిస్తూ ఉంటారు ఈమె నాకు ఈ సేవ చేయాలి ఈమె నేను అనుకున్నట్లుగా మెలగాలి నాకు అనురూపముగా అనుకూలముగా ఆమె ఉండాలి నాకు ఈ సర్వీస్ చేయాలి అని అనుకుంటాడు అలా ఎందుకు అనుకుంటాడంటే అది మన పితృస్వామి వ్యవస్థలో వచ్చినటువంటి మెంటల్ కండిషన్ దాని వల్ల అనుకుంటాడు అమెరికా వాళ్ళు అయితే అనుకోడు అమెరికా వాళ్ళు వాడి కండిషన్కి తగ్గట్టుగా వాడు ఎందుకు ఏదో వాడు ఆటోబట్ డైరెక్ట్ చేయాలి అని అనుకుంటాం వాడనుకునేది వాడు అనుకుంటాడు మన దగ్గర ఇది ఇలా అనుకుంటారు అంటే ఇంకా ఆ జీవితంలో వాడికి శాంతి అనేది ఉండదు ఎందుకంటే అపేక్ష మీరు ఎదుట ఒక అపేక్ష ఎప్పుడైతే పెట్టుకున్నారో మీరు దుఃఖ దుఃఖ భార్యలు అయి తీరుతారు దుఃఖ భాగం అయితే ఉంటారంట మీరు శాంతంగా ఉండడం అనే ప్రసక్తి లేదు మీరు పూర్తిగా అపేక్షను విడిచిపెట్టి చూడండి ఏమవుతున్నావు అయ్యి బాహ్యంగా ఈ విలువవుతూ ఉంటుంది ఆనములందు మీకు శాంతముగా ఉండగలుగుతారు కాబట్టి పైపల్ మలాంపట్టి అంటారు చూడండి మలాం పట్టి జీవిత సమస్యలను అలాగా పైపై సింటమ్స్ ని బట్టిీట్ చేయకూడదు దానివల్ల ప్రయోజనం ఉండదు అసలు మానవ జీవితం యొక్క స్వరూప స్వభావములను తెలుసుకుని మీరు ముందుకు అడుగు వేస్తే మీరు సంసార బంధం నుంచి విముక్తుల